పరిశుద్ధుడ దేవా మా ప్రియ పర్ల గొప్ప తండ్రి నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ నిన్నేడు నిరంతరం ఏకరీతకున్న నా దేవ నా ప్రవ్వ నా రక్షణ కర్త నాశయ దుర్గమ్మ సైన్యములకు అధిపతికు దేవ పరిశుద్ధురా నీకెంతో వందాలిస దేవ ఈ ఘర్షణ కాలం అంత ప్రవ్వ మమ్మల్ అందరినీ సురక్షితంగా కాపాడైన మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకున్నారనైనా దీవరాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా నూతన దినం మాకు అనుగరించడం అయినా ఈ యొక్క మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని కృపను మాకు అనుగరించినారనైనా ఎవరికి లేని ధన్యత మీరు మాకు అనుగరించినైనా మీ వైపు మేము చూస్తున్నామైనా నా దేవ మా జీతాలు ప్రభావ మా హృదయాలు సరి చేయండి ప్రభావ వాళ్ళు ఇంకేమైనా ఆశకరం ఉంటే ప్రతి పాపం క్షమించమని ప్రార్థమైనా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న అయినా గొప్ప దేవ ఏసీ ఆలకించండి ప్రభావ చెవిగ్గండి ప్రభా మా ప్రార్థన ప్రభావ వినమ ప్రార్థిష్టమైన బలపరచండి మీరు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రించండి రానబెడతారుగా నడిపించండి ప్రతి ఆటంకాలకు కొట్టివేసిన ఈ ఆరధన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి గొప్పదేవాటలదారు మైంప వాకిందరు మాతో మాట్లాడిన ప్రభావ మీకు పరిశుధాత్మ నడిపింపు దయచేసి నీ నామాన్ని మేమే తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిష్టం తండ్రి ఆమెన్ పరిశుద్ధ పా ప్రవహిని కల్వరిలో పడువా బను రక్త ప్రవహింఛని కల్వరిలో కడబాబును పవన రక్తం ప్రభుయేసు ఆరాధించు సురూపమైనను సుఖైనను లేదు త్రోణీకరింపబడెను విసర్జించేరి మనుజులెల్లరూ దైవామే చెయ్యి వీడెను పదివేలలో నా అతి సుందరుడు పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వరిలో వినాక్రాంతుడిగా వ్యాధిగ్రస్తుడిగా కనిపించే నా క్రియుడు మనము చూడానున్నని స్వరూపుడాయి మనమెల్లిక చేయలేదు పదివేలలో నా అతిశ్రేష్ఠనీయుడు నేనుగా చేయబడెను పరిశుద్ధమే యేసునిరక్తం ప్రవహించెను కల్వరిలో రోగాములను రియించే ప్రభువే నిశ్చాయముగా మన వ్యసనాములన్నీ వహించిన తరడే దేవుని వదగొరెల్లో నా అతి పరిశుద్ధుండు పాపముగా చేయపడును మన దోషములకై యములానుంది స్వస్థతనిచ్చే ప్రియుడై మన సమాధాన శిక్షా భరించే నలుగా గుట్టబడెను పదివేలలో నా అతి రక్తపు ముద్దను ెను కల్వరిలో బింపబడిన మౌని అయ్యుండేన్వాడా అన్యాయపు తీర్పు నుందేనా వాడి బలియ సిల్వలు పదివేల నూన మధికాంక్ష నీగుడు పరిశుద్ధామే ప్రవహిం స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్పదేవాసయ్య ప్రభు నా రక్షణ కడతా నా ఆశ దుర్గమ్మ సైన్యములకి అధిపతి దేవ పరిశుద్ధురానికి గొప్ప దేవనతీ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ అందరినీ సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజ్జయ లెక్కలు నిలబెట్టిన ప్రభావ దివారాత్తులు కాచి కాపాడు ప్రభావ నీకు ఎంతో వందలు ఇసయ్యా ఈ యొక్క సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని కృపలు మాకు గొప్ప ధన్యత ప్రభావ మీరు మాకు అనుగరించినారు గొప్ప దేవ మీకు స్వరం మేము వినాల ప్రవ మీ స్వరం వింటేనే మాకు జీవం ప్రవ మీరే మమ్మల్ని జీవింపజీవన్ ప్రధిష్టమైన గొప్ప దేవ నా మీరు మాతో మాట్లాడని ప్రభావ మా జీవితాలు సరిచేయండి మీ సంపన్నతలు నడిపించండి మీకు అంగీకారం ప్రతి దశలు మేము సహాయపడండి మాలో ఇంకేమైనా ఐగ్యత ఉంటే మీకు ఆయస్యకరమైన జీవితం ఉంటే వాటి నుంచి మా బిడ్డలు కలిచేయండి మేము ఒప్పుకుంటున్నాం అయినా క్షమించండి మీకు సంప్రదలు నడిపించి మీ కొరకు శాసన పెట్టుకుని అయినా మీకు నూతనైన పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగరించండి పరలో గొప్ప జ్ఞానం మాకు అనుగరించి వాక్యం లేని సత్యాన్ని గ్రహించలాగిన ఓతేవా మాకు ఆత్మీయ నేతలు ఇప్పమని ప్రార్థిష్టమైన మాట్లాడి మమ్మల్ని బలపచ్చమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థిష్టం తండ్రి ఆ మెయిన్ కలలుయ పత్రికలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము తర్వాత మళ్ళీ ఇంకొక వాక్యానికి మనం వెళ్ళిపోదాము హెబిల్ పత్రిక పదో అధ్యాయము ఇరవై మూడవ వచనం ఇక్కడ పౌలు హెబ్రి సంఘానికి ఒక విషయం ఇక్కడ చెప్పబడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇరవై మూడవ వచ్చినం రచన పత్రిక పాదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో వాగ్దానము చేసిన గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిశ్చలంగా పట్టుకుందము చూడండి కాబట్టి దేవుడు ఎందుకు ఈ విషయం ఇక్కడ చెప్తున్నాడు అనే విషయం అర్థం చేసుకుంటే కాబట్టి ఆయన వాగ్దానం చేసింది మనకి కదా ఆయన మనకు వాగ్దానం ఎలాంటి వాగ్దానం చేసిందంటే ఈ లోకపరమైన వాగ్దానం కాదు అది ఈ లోకల్లో చాలామంది వాగ్దానాలు చేస్తారు అది చేస్తాం ఇది చేస్తాం నేను అది చేస్తాం కానీ ఆ టైంకి విడిచిపెట్టిపోతారు అన్నట్టు కానీ మన ప్రభు చేసిన వాగ్దానము అది శాశ్వత కాలమైంది అన్నట్టు యుగ అది చెక్కు చెదరదు ఎందుకంటే ఆయన వాగ్దానం చేసినంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది కానీ ఆ వాగ్దానము చేయటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కదా ఆ వాగ్దానం మనతో ఎందుకు చేసిందంటే నువ్వు ఆయన స్వీకరించిన కాబట్టి నువ్వు ఆయన దేవుడని తెలుసుకున్నావు కాబట్టి ఆయనే ప్రభు అని ఆయనే రక్షకుడు ఆయన దేవుడు నన్ను కనినవాడు నన్ను సృష్టించినవాడు నా కొరకై తన ప్రాణాన్ని ఆ పెట్టిండు కాబట్టి నాకు బదులుగా ఆయన మరణించి నన్ను రక్షించుకున్నాడు కాబట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది కేవలం ఆయన కృపనే అది వాగ్దానం అన్నట్టు అది క్షణం అది మనము జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం కదా ఎందుకంటే ఈ వాగ్దానము బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి మనకి రక్షింపబడ్డ వాళ్ళు ముఖ్యంగా ప్రతి వాగ్దానము మనకు సంకల్పించిందే కానీ ఈ వాగ్దానాలు మనం పట్టుకొని మనం పోవ అది చివరి వరకు నిలబడాలని చెప్తున్నా అక్కడ నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని మనం పోగొట్టుకోవద్దు ప్రతి క్షణం ఎందుకంటే ఈ లోకంలో మనం పోతున్నప్పుడు చూడండి ఈ లోకమే ఒక అరణ్యం కదా కాబట్టి క్రైస్తవ జీవితంలో ఎట్లుంటుందంటే నువ్వు రక్షింపబడ్డ దానము రక్షింపబడ్డ వాళ్ళం మనం అంతా కానీ రక్షింపబడ్డ ప్రతి ఒక్కరూ ఆయన సంపూర్తిలోకి పోవాలనేది ప్రయాసం అన్నట్టు ఈ ప్రయాసంలో మనం ప్రయాణం చేస్తున్నాం మనం కాబట్టి మన గమ్యం ఇంకా మనం చేరుకోలే మనం స్టార్ట్ అయిపోయిన కొంత దూరం మనం నడిచినాము ఇంకా మనం ప్రయాణించాల్సింది మనం చేరుకోవాల్సిన గమ్యం ఇంకెంతో ఉంది ఆ తర్వాత ఎన్నో విధానాల్లో ఎన్నో విషయాల్లో మనం తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రతి వాగ్దానము ఆయన ఎందుకు చేసిన అంటే ఆ వాగ్దానం అన్నింటిలో ఆయన నమ్మకంగా మన మనతో పాటు ఉంటాడు కాబట్టి మనము అదే నమ్మకంగా చివరి వరకు ప్రభు వరకు మనం జీవించాలా అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆయన నమ్మదగిన వాడు అని చెప్తున్నా కాబట్టి ప్రతి దశలో మనకి ఎన్నో మనకి ఈ లోకంలో ఎన్నో ఆటంకాల్లో దుష్టుడు మనకి క్రియేట్ చేస్తూ ఉంటాడు కదా అడుగు వాడు మనల్ని కొడుతూనే ఉంటాడు అయినా కానీ ఆయన సహాయకుడు ఆయన వాగ్దానం చేసిండు అది మనం ప్రతి క్షణం అది మన జ్ఞాపకం చేసుకోవాలన్నాడు ఎందుకంటే ఆయన ఆదరణ ఆయన ప్రేమ ఆయన సమాధానము ప్రతి క్షణం మనకు ఉంటూనే ఉంటుంది ఎందుకంటే అంత గొప్ప దేవుడు అయితే ఇక్కడ ఏం చెప్తున్నంటే గనక మీ నిరీక్షణ విషయమై అంటే మనకు నిరీక్షణ ఉంది ఏ స్ప్రభే మన నిరీక్షణ కాబట్టి ఈ లోకంలో నిరీక్షణ లేని ప్రజలు ఎంతోమంది నిరీక్షణ లేక ఎంతోమంది దుఃఖంతో వేదంతో ఉంటారు కానీ మనకు నిరీక్షణ ఉంది కానీ ఆ నిరీక్షణ ఎప్పుడు కూడా మనల్ని సిగ్గుపరచదంట కాబట్టి ఈ లోకము సంతోషిస్తూ ఉంటుంది మనం ఏడుస్తూ ఉంటాం కానీ ఒక దినము ఈ లోకస్తులో అది గ్రహించరు గ్రహించలేరు కూడా చివరికి తెలుస్తుంది అది మహా సంతోషం మనకు వాళ్ళు పరిగెత్తిపోతారు భయంతో ఏడ్చుకుంటూ పరిగెత్తిపోతారు ఎందుకంటే ఆయన విధానం తెలియదు మనుషులకి అట్లా ఉన్నారు ఈ లోకంలో మనుషులు కాబట్టి వాళ్ళ పట్లైన కృపగల కాబట్టి అందుకు ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు పెట్టిండంటే అందుకోసమే పెట్టిండు కాబట్టి ప్రతిక్షణం మనం ఏం చేయాలి నిరీక్షణ కలిగి మనం ఒప్పుకునేది నిశ్చలంగా పట్టుకోవాలంట చూడండి నిశ్చలంగా మనం పట్టుకోవాలా చివరి వరకు ఆ వాగ్దానాలు మనం పట్టుకోవాలా ఎందుకంటే అది విడిచిపెడతారని కూడా క్రైస్తవ జీవితంలో ఎందుకంటే విత్తవానికి వచ్చిన ఉపమనలు మనం చూసినప్పుడు మనం చూస్తాం అక్కడ కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి కొన్ని విత్తనాలు ముళ్ళ పడ్డాయి కొన్ని మంచినీళ్ళ పడ్డాయి కొన్ని రాతి నీళ్ళ పడ్డాయి మనం నాలుగు గుంపులు కనిపిస్తా ఉంటాయి అక్కడ కాబట్టి ముళ్ళ పొదల పడ్డవాళ్ళు అక్కడ పడ్డవాళ్ళు రాతి మీద పడ్డవాళ్ళు ఎట్లున్నారు వాళ్ళు అక్కడ మనకు విశదీకరిస్తారు ప్రభు అక్కడ చూడండి కాబట్టి ఎందుకంటే వాగ్దానం పట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే అందరు పట్టుకోలేరు అన్నట్టు దేవుడు ఇచ్చిండు అది ఆహ్వానాన్ని ఇచ్చినప్పుడు అది చివరి వరకు మనం దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలన్నట్టు అందుకే మనం ప్రతి క్షణము ప్రభు మనకు సహాయకుడిగా ఉంటా ఉంటాడు చూడండి ఎందుకంటే ఈ లోకంలో ఒక పని కొరకు దేవుడు మనల్ని పెట్టిండు అందుకే ప్రతి క్షణం మనము అవి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా ఎంత శ్రమలో పోయినా కానీ ప్రభువు ఆ విషయం మనకి ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది చూడండి అదే అధ్యాయంలో పదమూడవ అధ్యాయం నుంచి ఇంకో వాక్యం చూసి చూడండి పన్నెండు ఎబిల్ దర్శన అధ్యాయంలో ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులందరూ కూడా ప్రవక్తలు గాని అపోస్తులు గాని వాళ్ళందరూ కూడా ఎంతో ఆయన చేసిన వాగ్దానాన్ని ఆయన నిజమైన దేవుడు ఆయన ఆయన సృష్టికర్తాన్ని ఆయన సంపూర్ణంగా వాళ్ళు తెలుసుకున్నారు ఆయన వాళ్ళ ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనకాడలే వాళ్ళు అంతగా వాళ్ళు ప్రభు కొరకు జీవించి ఎందుకంటే అది నిశ్చయం అన్నట్టు ఆ వాగ్దానం అంతగా వాళ్ళు అంత శ్రమల గుండా పోయినా కానీ అంటే వాళ్ళంతా మనకు ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు వాళ్ళంతా ఇప్పుడు ఎట్లున్నారు పైన వచ్చిన ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులును చిక్కునబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించే వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదురుతో ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తాలంట అలలుయ్య చూడండి ఎందుకంటే వాళ్ళు పరిగెత్తండ్రు పాత నిబంధన కాలంలో ప్రవక్తలు కానీ అపోస్తులు కానీ ఎంత భయంకర పదకొండో అధ్యాయం మొత్తం మనం చూస్తే వాళ్ళు ఎట్లా జీవితాలు ఎట్లా ముగించినా చూస్తాం కానీ అది పౌలు ఎందుకు అది జ్ఞాపకం చేస్తానంటే ఆ సమూహాన్ని మనం చూసినప్పుడు మన విశ్వాసం ఇంకా బలపడాలి అన్నట్టు అంటే ఎలాంటి చలనం మనలో చంచలతో మనలో ఉండొద్దు ప్రతి క్షణం మనం అది దృఢమైన విశ్వాసంతో మనం పోవాలి ఎందుకంటే సులువును చిక్కుని పెడుతుంది పాపం దుష్టుడు వాళ్ళు మనం ఊరికనే చిక్కించుకోవాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మన విశ్వాసాన్ని కొడతా ఉంటాడు ప్రతి దశలో వాడు అటాక్ చేస్తూ ఉంటాడు కానీ ఒక్క విషయం మనకి ఇక్కడ అర్థం చేసుకోలే గొప్ప సాక్షి సమూహం ఒక్కసారి మనము మన ఆ సాక్షి సమూహాన్ని మనం చూస్తే మన హృదయంలో మనకి ఏది కూడా ఇది ఎంత అనంతిస్తన్నట్టు ఎందుకంటే మన ఏడల ప్రత్యక్షం కావు ఆ మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు వెన్న తగినవి కానేగా అక్కడ అంటే అవి అంటే అట్లా మనం ఊహించుకోగలమా అని అంటే క్రైస్తవ జీవితంలో అంత ఫెయిత్ లోకి మనం పోతలేమన్నట్టు ఒక దశలో మనం పోతున్నాం అడుగు మన మనం అడుగు తీస్తున్నట్టు ఎందుకంటే దుష్టుడు అట్లా వాడు మైండ్ డైవర్ట్ చేస్తున్నాడు కాబట్టి మన విశ్వాసం కూడా ఎన్ని జరిగినా ఎన్ని శ్రమ వచ్చినా కానీ అది ఆయన మేలు కొరకే వస్తుంది కదా ప్రతి శ్రమ ఆయన మహిమ కొరకే శ్రమలో కొండబో వాళ్ళు ఎవరున్నారు భక్తుల్లో అందరూ శ్రమలో ఉండబోయిన వాళ్ళే కానీ ఆ శ్రమలలో నువ్వు నిజమైన దేవుని బిడ్డవని నువ్వు రుజువుపరచడానికి దేవుడు నీకు శ్రమిస్తాడు కానీ ఒక విధంగా చెప్పాలంటే శ్రమలో ఇస్తే ఇంకా చాలా మంచిది ఎందుకంటే ఆ శ్రమల్లో నీ విశ్వాసం బలపడుతుంది నువ్వు దాన్ని ఎదుర్కొంటూ ఒక అనుభవం అనేది నీకు వస్తూ ఉంటుంది అన్నట్టు అప్పుడు ఇంకా ఏదొచ్చా కూడా నువ్వు భయపడవు అందుకే క్రైస్తవులు శ్రమలు అంటే భయపడుతుంది అమ్మో శ్రమ వచ్చేదని చెప్పి గాబరగాబరైతుంటున్నట్టు కానీ అది ఎదుర్కోవాలనేది తెలియదు కానీ మనకు తెలిసింది ఒకప్పుడు తెలియనే తెలియదు శ్రమ ఇస్తే ఏదేదో ఎక్కడెక్కడో పరిగెత్తిపోతూ ఉంటుంది కానీ బైబుల్ చెప్తుంది నువ్వు ఎదిరించాలని ఏదన్నా కానీ కుటుంబంలో కానీ ఏదన్నా కానీ ఎందుకంటే అది ఆయన మైమికరికే జరగాల అట్లా ఆలోచించాలి మనం ఇక్కడ ఈయన ఏం చెప్తున్నా అంటే గొప్ప సాక్షి సమూహం ఉంది వాళ్ళని చూడండి అన్నప్పుడు ఎవరు ఆ గొప్ప సాక్షి సమూహం అంటే పదకొండో మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది అయితే ఈ పాపం అనేది దుష్టుడు ఏదో రూపం వాడు చిక్కించుకోవాలని చేస్తూ ఉంటాడు అయితే ఇక్కడ ఏం చెప్తున్న అంటే విశ్వాసం కర్త అంటే దాన్ని పుట్టించిన వాడు కదా విశ్వాసానికి సేనాధిపతి ఉంది ఫోట్ నోట్స్లో విశ్వాసానికి అధిపతి అయిన విశ్వాసాన్ని నడిపించేది ఆయన కాబట్టి అలాంటి గొప్ప దేవుని వైపు చూస్తూ మన ఓపికతో పరిగెత్తాలంట ఎందుకు మన పరుగు మనకి మన పరిగెత్తాల పరుగు ఓపికతో పరిగెత్తాలని చెప్తుండక్కడ అయితే మన తన ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సహించి దేవుని సింహాసనం యొక్క కుడి అంటే ఏసు గురించి చెప్తుండక్కడ ఆయన అంతగా శ్రమ అనిపించిండు ఆయన పరిగెత్తిండు ఓపికతోని అంత గొప్ప దేవుడ ఉండి ఆయన వాటన్నిటిని తప్పించుకొని శిలువుని సహించి ఓపిక సహించి ఏం చేసిండు ఆనందం కొరకు ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్యం పెట్టినట్టలువును సహించిడు ఎన్నో అవమానాలు పొందిన కానీ వాటి అన్నింటిని సహించిండు కాబట్టి మనం కూడా సహించాలన్నట్టు ఈ లోకంలో ఏది కూడా మనం సహించాలి ఓర్పు సానం కలిగి ఉండాలి ప్రవ్వే సహాయకుడు ఎందుకంటే ప్రతి మనం ఆయన వైపే చూడాలి దేవుని సింహాసనం కుడిపార్సన ఈ రోజు మనం కూడా అంతే కదా వాటన్నింటిని ఆయన జయించి మనకు చూపించిన ఒక మాదిరి మనం కూడా వీటన్నిటిని జయిస్తూ మనకి ఇచ్చిన ఆ పిలుపు విషయంలో మనం జాగ్రత్త పడి ఆ వాగ్దానాన్ని చివరి వరకు మనకి పెట్టుకుని ఉన్నప్పుడు అప్పుడు ఆయన కుడిపార్షణ మనం కూడా ఉంటాం ఆయన పక్కన మనం కూర్చున్నాం ఆత్మీయ దశ క్షణం మనం ఉన్నాం అయితే ఇప్పుడు మన గురించి చెప్తూ చూడండి మీరు అలసట పడకయ్యో మీ ప్రాణము విసుకై ఉండునట్లు అంటే అలసట అంటే అలసట అంటే అలిసిపోతూ ఉంటాం ఒక దశలో కదా శరీరం కాబట్టి అలసిపోతూ ఉంటాం మనం కానీ అలసటలో కూడా ప్రభు సాయకుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు ప్రతి క్షణం ఆయనకు మనకు బలం ఇస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన ఇవ్వపోతే మనకు ఎక్కడి నుంచి వస్తుంది బలం ఆయన ఇచ్చే ఆదరణ ఈ లోకపరమైన ఆధార వంటిది కాదు ఈ లోకంలో కొంతమంది మనుషులు ఓదారుస్తారు కానీ అసలైన ఓదార్పు ఆయన ఇస్తాడు ఆయన ఇచ్చినట్టే ఓదార్పు నీకు ఎలాంటి చలన ఉన్నది అన్నట్టు నువ్వు కథలు స్థిరంగా ఉంటుంది దుఃఖంలో ఉన్నా కానీ బాధలో ఉన్నా కానీ శ్రమలో ఉన్నా కానీ ఆయన ఆదరణ ఇచ్చిందంటే అది ఇంక ఎక్కడ మీకు ఒక బలంలాగుంటుంది అన్నట్టు కాబట్టి మీరు అలసట పడవద్దు ప్రాణాన్ని విసుకోవద్దు అని చెప్తున్నక్కడ అంటే విసుకొస్తుంది అని చెప్తున్న అక్కడ ఏదో ఒక రీతికో ఇసుకొస్తూ కుటుంబ సమస్యల్లో వాటిలో ఇసుకొస్తూ ఉంటుంది కానీ మీరు ఇసుకొద్దు అని చెప్తున్నక్కడ విసుకోవద్దు మీ ప్రాణములు విసుకోవద్దు ఉన్నట్లు పాపాత్ములు ఇప్పుడు ప్రభు గురించి చెప్తున్నాడు పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమును అంతయు ఓడ్చుకున్న ఆయన తలంచుకోమన్నాడు అంటే అది ఎందుకే అంటాడు ప్రభు ప్రతి క్షణం మనం సెలువుని చూస్తూ నీకు ఏ శ్రమొచ్చినా కానీ నువ్వు సెలువుని చూస్తూ ఉండాలా ఒక్క విషయం అక్కడ మనం అర్థం చేసుకుంటాం పాపాత్ములు ఈ లోకములు అందరిని ఆయన అవమానించి ఎంత భయంకరం చేసి సెలువ వేసినారు ఆ సెలువ ఆయన సహించింది కదా వాటి అన్నిటిని సహిస్తే మనం ఏం చేయాలా వాటిని ఓదార్చి అదొక విధానంగా మనం తీసుకోవాలని చెప్తున్నా ఆయన ఆయన తలంచుకోమని అంటే ఏ శ్రోని చూడమంటే కదా కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఒక ఆత్మీయంగా ఉంటాడు ఒక శారీరకంగా ఉంటాడు వాడికి నీకు తయారైతూ ఉంటాడు నువ్వు ఎక్కడ బాధతో వేదంతో వ్యక్తపరుస్తూ ఉంటావు అయినా కానీ కానీ అది మనకు తప్పు కదా నాకు అనిపిస్తుంది ఒక్కసారి ప్రభు కూడా మనము మన కుటుంబంలో ఒక వ్యక్తిని భరించాలంటే ఎంతగానో బాధపడతాం కదా ఎంతగానో ఈయన మారడు ఇట్లా అని చెప్పి ఎంత చేసినా ఈయన ఎట్లనే అని చెప్పి అట్లా అని చెప్పి మాట్లాడుతూ ఉంటావు కానీ నా అనిపిస్తే ఒకసారి ఈ వాక్యం యొక్క గ్యాప్ కనుకొస్తుంది ఇప్పుడు మనం కూడా ఒకప్పుడు అట్లా ఉంటాం కదా అట్లా ఉన్నప్పుడు దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించిందా లేదా విడిచిపెట్టిండ మనం కూడా ఎన్నోసార్లు ఆయనకి అవిదేత చూపించాం కానీ ఆయన విడిచిపెట్టిండా విడిచిపెట్టలే కాబట్టి ఇక్కడ కూడా అంత అంటే అది విధానం నేర్పిస్తున్నానంటే ఆయన ఎంత గొప్ప దేవుడు చూడండి అన్ని బైబిల్లోనే రాసిండి ఎట్లా అనేది తెలియకపోతే అది వేరే విషయం కానీ తెలిసిందంటే ఆయన ఎంత గొప్ప దేవుడు చూడండి ఆయన తలంచుకోమన్నాడు అందుకే పత్తి క్షణం ఆయన సెలవు మనం ధరించుకోవాలా ఆ మనం చూడాలనే విషయం కాబట్టి మీరు పాపంతో పోరాడటంలో రక్తం కారణంగా ఇంకా వాడిని ఎదిరింపలేదు ఇంకనూ దాన్ని ఎదిరింపలేదంట ఇంకా ఇంకా ఏం పొందలేదన్నట్టు మనం ఆయన పొందిన శ్రమలో కొంచెం కూడా మనం పొందలే చూడండి కాబట్టి అందుకు మనం పత్తి క్షణం అందుకే ప్రభు ఒక విషయం పదిహేడ్లు రాసిన పత్రికలో రెండో అధ్యాయంలో ఒక విషయం అక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు రెండో అధ్యాయము ఎలాంటి వాగ్దానం చేసిన మనకు ఆయన విషయం అక్కడ చెప్పబడుతుంది కాబట్టి పద్నాలుగు వచ్చి ఆ పిల్లలు రక్త మాంసములు ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాణి అనగా అపవాదిని సైతాన్ని మరణం ద్వారా నశింపజేటకు జీవితకాలం మరణ భయం చేత దాస్యమును లోపడిన వారిని విడిపించటకును ఆయన కూడా రక్త మాంసములో అంటే మన పాపములు మన శాపములు అన్నిటిని ఆయన సెలవు మీద భరించిన అందుకు పౌలంటాడు ఆయన చూడమని చెప్తున్నాడు ప్రతిక్షణం కాబట్టి అన్నిటికీ సమాధానము అన్నిటికీ జవాబు అక్కడే ఉంది కానీ మనం ఎక్కడో చూస్తూ ఉంటుంది కదా కాబట్టి అక్కడే ఉంది కాబట్టి వాటన్నిటిని మనము ఛేదించుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలా మన పిలుపును మనం కొనసాగించుకోవాలా ఈరోజు క్రైస్తవ జీవితంలో ఎట్లా ఉందంటే చూడండి ఆమోస గ్రంథంలో చూస్తే ఇందాక చూస్తున్న వాక్యం ఆమోస గ్రంథంలో మొదటి అధ్యాయంలో దేవుడు ఎందుకు ఆమోసును అక్కడ చెప్తున్న చూడండి ఆమోస గ్రంథం మొదటి అధ్యాయంలో ఏం చెప్తుండే యహోవ గర్జించుచున్నాడు చూడండి ఎందుకు దేవుడు ఒక వాక్యం చూసి రెండవ వచ్చంలో అతడు ప్రకటించినది ఏమనగా యహోవ నుండి గద్దించుచున్నాడు ఎరుసలేములు నుండి తన స్వరం వినివారం చేపర్లు సంచరించి మేత భూములు దుఃఖించుచున్నది కర్మేలు పరతం ఎండిపోవచ్చున్నాయి అంటే దేవుడు ఎందుకు అతడు ప్రకటిస్తుంటే ఎవరు ప్రకటిస్తున్నాడు ఆమోస ప్రకటిస్తున్నాడు అక్కడ చూడండి ఎక్కడో పశువులు కలుసుకునే ఆమోసుని దేవుడు ఆ ఆయన పిలుస్తున్నాడు అక్కడ చూడండి ఆయన పిలుపు ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆమోసు కానీ ఏడో దేం ఏడో వచ్చి నుంచి ఆయన పిలుపు స్టార్ట్ అయితే చూడండి అయితే ఇక్కడ కాపర్లు సంచరించి మేత భూములు దుఃఖిస్తున్నాయి అంట అంటే కాపర్లు అంటే ఎవరు దేవుని సేవకులే కాబట్టి ఈరోజు సేవకులంతా ఎట్లుంది ఆ ప్రాంతాలన్నింటినీ అవేం ఏం చేస్తున్నాయి మొత్తం దుఃఖిస్తున్నాయి అంట ఎందుకంటే పచ్చగా లేదు ఎండిపోయింది అంతా కాబట్టి మేతస్థలం లేదన్నట్టు ఎందుకంటే ఆహారం లేదన్నట్టు కాబట్టి దేవుడు ఆయన ఆమోసే పిలుస్తున్నాడు అక్కడ కాబట్టి దేవుడు ఆమోసుని పిలిచినప్పుడు ఇక్కడ ఉన్న యాజకులు ఏమైపోయినారు ఆ విషయం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి యాజకులు యాజకులు పని చేస్తలేరు యాజకులని చెప్పుకొని చేస్తలేరు కానీ అందుకు దేవుడు ఆ ఎక్కడో పశువులు కాసుకుని ఆ మోసను పిలుస్తున్నాడు ఈ రోజు మనం కూడా ఎక్కడో ఉన్నవాళ్ళం కానీ మనలో దేవుడు పిలిచిందా లేదా కాబట్టి మనం ఏం చేయాల చూడండి ఆయన ఎందుకు గజ్జిస్తున్నాడు ఆయన ఎందుకు అంతగా కోపంగా చెప్తున్నాడు దేవుడు అంటే పాపర్లు ఏం చేస్తున్నారు నా బిడలు నశించిపోతున్నారు కాపర్లు ఏం చేస్తున్నారు వాళ్ళ మేత స్థలం ఆ బియ్యలన్నీ ఎండిపోతున్నాయి చూడండి అంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం లోకం చూస్తే పాపం అంతా భయంకరంగా విస్తరించిపోతుంది కానీ దేవుని చేయకలేము కాంట్రవర్సీలను పెట్టుకుని ఎన్నో పెట్టుకొని సంఘాలు ఎంత భయంకరంగా ఆ చేస్తా ఉన్నారు ఈ రోజు రైతులంతా ఏం చేయాలి ఏమిటో పోవాలనేది తెలియని మార్గంలో ఉన్నారు కాబట్టి దేవుడు ఈ రోజు మనకి దేవుడు ఆ విషయం చెప్తాను ఎందుకంటే ఆయన వాగ్దానం అది మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి శువార్త ప్రకటించామన్నట్టు కాబట్టి మనం ప్రకటించాలి ఆ రీతిగా దేవుడు ఆ రీతి మనం నడిపిస్తూ ఉంటాడు మనం అందుకే మన ప్రతి క్షణము ఇవన్నీ మనకు తప్పు అన్నట్టు కాబట్టి మన ప్రతిక్షణం మనం యుద్ధంలో ఉన్నాం యుద్ధం పోయేవాడు ఖచ్చితంగా గాయాలైతా ఉంటాయి కాబట్టి యుద్ధానికి పోయినప్పుడు ఖచ్చితంగా గాయాలైతాయి కాబట్టి మనం ఈ లోకం అనే యుద్ధంలో ఉన్నాం కాబట్టి ప్రతి వ్యక్తి ప్రతి విశ్వాసం ఈరోజు యుద్ధంలో ఉన్నాడు కాబట్టి యుద్ధంలో ఉన్నప్పుడే మనకు శ్రమలు వస్తూ ఉంటాయి అన్నట్టు కాబట్టి అందుకే ఒక విషయం మనం చూసినప్పుడు ఎందుకు మన ఈ విషయం ఆమోదం ప్ర చేస్తున్నంటే ఈరోజు ప్రపంచం అంతా ఏం చేస్తారంటే దేవుని చిత్తం గ్రహించి దేవుని చిత్తం ప్రకారంగా దేవుని వాక్యం ప్రకారంగా వాళ్ళు సిద్ధపడకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సొంత లాభాల కొరకు వాళ్ళు ఏదో ప్రకటి ప్రకటించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు కాలం యథావిధిగా పోతా ఉంది వాళ్ళకు సంబంధించిన ప్రోగ్రామ్స్ లో వెళ్ళిపోతున్నారు కానీ సంఘం మటుకు ఆయన శరీరము క్షీణించిపోతుంది సంగము ఆహారం లేక గొర్రెలు క్షీణించిపోతున్నాయి అవి మూర్చెళ్లిపోతున్నాయి గొర్రెలండి చూడండి ఎంత భయంకరంగా ఉంది అందుకు దేవుడు ఎక్కడో పశువులు కాసుకునే ఆమోసుని దేవుడు పిలుస్తున్నాడు యాజకులను ఏం తెలియని వాడు ఆయనకి ఏం తెలీదు చదువు రాదు ఏం కానీ అతన్ని దేవుడు ఏర్పరచుకొని ఎరుశల్యంలోకి వెళ్లి ప్రవసించమని చెప్తున్నాడు కాబట్టి ఎందుకు దేవుడు ఒక వ్యక్తిని లేపుతున్నాడు ఈ రోజు అంటే ఈ రోజు ఎందుకు ఒక చిన్న గుంపులు లేపుతున్నాడు ప్రపంచం అంతా ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన చేస్తలేరు అట్లా ఉన్నవాడు అట్లా మోసంలో ఉంటారు అందుకే లోకస్త వార్త ఇరవై పన్నెండు నలభై ఒక విషయం ప్రభు చెప్తూ ఉంటాడు యజమాని చిత్తము ఎరిగి ఉండే సిద్ధపడక కాబట్టి ఆయన చిత్తం ఏంది కదా ఆయన చిత్తం ఎంతో ఉంది కదా బైబిల్ అంతా ఆయన చిత్తమే కదా ఆయన చిత్తం ఆయన ప్రణాళిక అంతా ఆయన ప్రణాళిక అంతా బైబిల్ ఒకటి కాదు ఎన్నో వర్ని చేయాల్సినవి అనేటి కాబట్టి ఒకటి దాంట్లో ఒకటి ఏంటంటే చివరిగా ఆయన చిత్తాన్ని ఎరిగి ఉండి అంటే తెలుసు ప్రతి ఒక్కరు తెలుసు కదా వేసుప్రభు తిరిగి వస్తాడని వేసుప్రభు నమ్మకాల రక్షణ పొందాలని తెలుసు కానీ ఏసుప్రభు వచ్చేంత వరకు మనము ఒక దాసులుగా ఉండాలి ఆయన సువార్థ పని చేయలేదు కొంతమందికే తెలుసు ఒకవేళ తెలిసినా కానీ వాళ్ళు చేయరు అన్నట్టు కాబట్టి మనం అట్లా ఉండొద్దు కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది అక్కడ అక్కడ ఆమోసు ఎందుకు ఆమోసుని దేవుడు పిలుస్తున్నాడు అక్కడ యాజకుడు ఆ రీతి లేడు ప్రజలు సిద్ధపరస్తున్న రాజు తప్పుదోవలు పడుతుంటే విగ్రహార్థం చేస్తూ ఉంటే ఈ లోకము క్రైస్తవులు ఈరోజు విగ్రహార్థికులు అయిపోయినారు చెప్తే కొద్ది కష్టంగా ఎందుకంటే ప్రభు ఎక్కువగా ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభునే చెప్పుకుంటా ఉన్నారు కానీ యాజకుడు దాన్ని పాస్టర్ దాన్ని హెచ్చరిస్తలేడు ఎందుకంటే వాళ్ళు చెప్పంటే పాస్టర్లే వింటున్నారు కాంగ్రిగేషన్ చెప్పే పాస్టర్లు వింటున్నారు పాస్టర్ చెప్పండి ఎక్కడ వింటున్నారు లేకపోతే ఆయన తీసేస్తారు అన్నట్టు అట్లా అట్లా నడుస్తుంది ఈ రోజు కాబట్టి తెలుసు కానీ మనసులో హృదయంలో కొట్టుకుంటూ ఉంటుంది అది కానీ బయటకు రాదన్నట్టు అది కూడా ఒక రకమైన మోసమే అది సమర్థించుకోవటం అన్నట్టు కాబట్టి ఇక్కడ ఏముందంటే యజమాని చిత్తం ఎరిగి ఉండి తన తన చిత్త చొప్పున జరిగించకపోతే దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం జీవిస్తుంది వాక్యం కాబట్టి నిరంతరము శాశ్వత కాలంగా మనం జీవించాలంటే ఆయన చిత్తాన్ని చేయాలా మనం ఎందుకని చెప్పిన వాక్యం అదే వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు కాబట్టి మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకుని నిశ్చలంగా పట్టుకోవాలంటే ఏంది అది అదే కాబట్టి ఆయన చిత్తాన్ని జరిగించాలా అప్పుడు నువ్వు ఆయన వాగ్దానాలు నిజమైన వాగ్దానం నీకు కానిస్తాడు కానీ అది మనం అది నెరవేర్చకపోతే అది పోగొట్టుకుంటూ చిత్తం ఎరిగి ఏం చేస్తున్నా కూడా సిద్ధపడకపోయినా ఒకటి ఆ దాసునికి అనేకమైన దెబ్బలు తగులుతాయి అంట చూడండి క్రైస్తవ జీవితంలో గొప్ప జనం ఎందుకు శ్రమలపాలవుతారంటే దేవుని చిత్తం కూడా చివరికి శ్రమలు ఇవ్వాలని ఉంటారు ఎందుకంటే పౌలు అన్నాడు సువార్త ప్రకటించుకుంటే నాకు శ్రమ అన్నాడు పౌలు కాబట్టి పౌలకొక్కడికి శ్రమన ఎందుకు ఆ శ్రమ వాళ్ళు హింసింప హింసింపబడుతుంటే మనకు హింస ఉంటది కదా ఇప్పుడు ఏసు అంటాడు సౌలా సౌలా నీ వెళ్ళ నేను ఎప్పుడు హింసించిన ప్రభు అంటే నా బిడ్డలు హింసిస్తానని హింసించినట్టు కాదా అంటారు కాబట్టి ప్రభు హృదయం అట్లా ఉంది చూడండి దేవుని హృదయం ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు హింసం నాకు కూడా హింస కదా ఎందుకంటే వాడిని మనల్ని వాళ్ళని సృష్టించింది ఒకటే దేవుడు కదా మనమంతా ఆయన శరీరం కాబట్టి అందుకు పౌలన్నాడు నాకు శ్రమ అంటే సువార్త చెప్పుకుని ఇంట్లో ఉంటే ఏం కాదు బాగానే ఉంటుంది కానీ శ్రమను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ శ్రమల పాలవుతుంటే నేను చూస్తే ఊరుకున్నాను నాగూడి శ్రమనే కదా వాళ్ళు శ్రమ పొందుతుంటే నాగూడి శ్రమనే అంటాడు అంటే చూడండి ప్రభువు ఎందుకు అంతగా వేదంతో ఆమోసం తీసుకొస్తుండడంటే ఈ రోజు ఒక చిన్న గుంపుని దేవుడు ఏర్పరచుకోండి విధేత చూపించిన వాళ్ళు విధేత చూపిస్తున్నారు వెళ్ళిపో వార్త చెప్తున్నారు తెలిసి ఉండి కూడా వాళ్ళు సిద్ధపడకపోతే వాళ్ళకు ఖచ్చితంగా శ్రమని ఇక్కడ వాక్యం చెప్తుంది చూడండి యజమాని చిత్తాన్ని ఎరిగి ఉండి అంటే తెలుసు సిద్ధపడకపోతే సిద్ధపడాలంటే ఆయనే సిద్ధపరుస్తాడు తర్వాత ఎందుకు సిద్ధ దేనికి సిద్ధపడాలి యుద్ధానికి సిద్ధపడాలి తన చిత్రాన్ని చొప్పున జరిగించపక్క ఉన్న దాస్కి అనేక మంది దెబ్బలు చూడండి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఈ రోజు మనం ప్రకటించాలి కదా ఎక్కడ ఉన్న ఆమోసం తీసుకొచ్చి అక్కడ నడిపిస్తున్నాడు కాబట్టి పుట్టు క్రైస్తవులు ఉన్న వాళ్ళు దేవుని నమ్ముకుని అనేక తెలుసుకున్న వాళ్ళు వాళ్ళు అట్లనే ఉన్నారు కానీ ఎప్పుడో అన్నిళ్ళు రక్షణ పొంది ప్రభుని తెలుసుకున్న వాళ్ళు విజృంభించి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు చూడండి ఎంత తేడా ఉందో చూడండి కాబట్టి ఈ చివరి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఆయన కృపగల దేవుడు ఆయన కణికరం గల దేవుడు మనం ఒప్పుకున్నది నిరీక్షణ కలిగి చివరి వరకు మనం పట్టుకోవాలా ఆయన వచ్చేంత వరకు ఏ దాసుడు పనిలో నిమగ్నం వింటాడో వాడి మీద మెచ్చుకుంటున్నాడు మతైసు వాటి అధ్యాయంలో కాబట్టి మనము అలాంటి దాసులుగా మనం ఉండాలా మనకు ఎన్ని వచ్చినా కానీ మన ప్రొవ్వే ఆయన సెలవు వైపు మనం చూస్తూ పోతూ ఉండాలా ఎందుకంటే మనకి ఈ లోకంలో ఇవన్నీ తప్పు అన్నట్టు కాబట్టి ఇవన్నీ మనకు తప్పు ప్రతిదీ ఆయన జయించి మనం కూడా జయిస్తాం ఎందుకంటే ఇంకొక స్టెప్ దేవుడు ఇంకా ముందుకు తీసుకెళ్తా ఉన్నట్టు వన్ బై వన్ ఒక దశ నుంచి ఒక దశకి దేవుడు తీసుకెళ్తూనే ఉంటాడు మనల్ని కాబట్టి ప్రతి క్షణం మనము ఆయన వరకు మనము ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆ నేకులను ప్రభుత్వం ఎంత ఎందుకంటే ఆయన రాకడ తొరగుంది ఆయన తిరిగి వస్తాడు లెక్క చూస్తాడు తలాంతలు గురించిన ఉపమానాలు మనం చూస్తాం కదా మతెస్త వార్తలు చూస్తాం మనం కాబట్టి ఆయన ఇచ్చిన తలాంతులు మనం వాడుకొని ఇంకా ఈ రెట్టింపు చేసి అనేక ఆత్మలను మనం ఆయన శని తీసుకొని రావాలా ఆత్మల సంపాదన అనే భారం పట్టు జాలర్లుగా మనం తయారు కావాలా ఆత్మలు పట్టాలా అది ఒక బిజినెస్ మనకి మనుషులను పట్టాలా ఈ లోకల్ని మనం ఏమైనా చేసుకునే కానీ ఆత్మల సంపాదన అనే అది మనం చెయ్యాలన్నట్టు అప్పుడు ఆయన శని తీసుకొస్తే అప్పుడు బలానామాకి వచ్చే మంచి దాసురా దాసురాలని అప్పుడు దేవుడు మనకి అంతగానో బెరుదీస్తాడు కాబట్టి ఆ రీతి మనం సిద్ధపడదాం యజమాని చిత్తమేదో మనకు తెలుసు బైబుల్ చదువుతుంటే అన్నీ తెలుస్తా ఉంటాయి మనకి కాబట్టి ఆయన చిత్తమేంది ఆయన చిత్తం చెప్పని జరిగించే వాడు నిరంతరం జీవించాలంటే ఆయన నీతిని ఆయన రక్షణ సందేశం ప్రకటించే శాశ్వత కాలంగా ఉంటారంట ఆయన ఇతర రాజ్యంలో ఉంటారు సంతోషంగా ఉంటారు అంటే అర్హత కాబట్టి ఆయన వాక్యాన్ని ప్రకటించాలా అనేకులు ప్రభుత్వం అంతా నిలబెట్టాలా మనం సిద్ధపడి అనేకులు స్వార్త చెప్పడానికి ఎట్లా చెప్పాలో ప్రభు నాకు నేర్పించు నా ఉద్యోగ స్థలంలో నేను ఉన్న పాటలో ప్రతి దశలో నేను ఎట్లా చెప్పాలి నాకు నేర్పించే ప్రవ్వా నువ్వు నా సాయం చేయ ప్రవ్వా అని మనం ప్రార్థన చేసి ప్రభుని అడుగుదాం ప్రభు మనం ఇటు నడిపిస్తే మనకి వెళ్ళిపోదాం అని రాకుడు మనం సిద్ధపడదాం అనేకులు మనం సిద్ధపరుస్తాం అలాంటి కృపలో ప్రభు మనకు నడిపించాలని ప్రార్థన చేస్తాం పరశుద్ధులకు దేవా మా ప్రియ పర్లో తండ్రి నీకు ఎంతో నీకే స్తులు స్తోత్రమైనా ఈ కలిసిన కాలం అంతా మన ఇక మధ్య కనస్థంలోనైనా మీ వాక్యం ప్రభావ ధ్యానించే భాగ్యాన్ని కృపను మాకు అనుగ్రహించినారు అనుక్షణం అయినా మీ ఆదరణ మీ సమాధానం మీకు శాంతి మాకు అనుగ్రహిస్తున్నారైనా ఎంత దుఃఖంలో ఉన్నా కానీ ప్రభావ ఎన్ని శ్రమస్యలు ఉన్నా కానీ ప్రభావ ఎంత అలసటలో ఉన్నా కానీ ప్రభావ మీరు మా ప్రాణాలను తృప్తిపరుస్తున్నారు మిమ్మల్ని బలపరుస్తున్నారు ఉజ్జీవింపజేస్తున్నారు మీ వాక్యం ద్వారా ప్రభావ దాన్ని బట్టి ఎంతో వర్ణాలు అర్పించకుండా అయినా నా దేవ నా ప్రవ్వ మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రవ్వా ఆ ప్రయాణ కొరకు మేము సిద్ధపడాల ప్రవ్వ లేకుంటే ప్రవ్వా ఎంతో మంది నశించిపోతయినా కాపర్లు ప్రవ్వా ఏం చేస్తలేరు ప్రవ్వా కానీ ప్రభా మేత భూములన్నీ అదంతా ప్రవ ఎండిపోయిన ప్రవ్వ నా తండ్రిస్తర్రెలు క్షీణించిపోతాను ఈ లోకంలోనైనా అంత భయంకరంగా ఉంది ప్రవ కానీ ఆ మోసం పిలిపిస్తున్నారు తన మీ బిడ్డని హెచ్చరించడానికి రాజ్యకులు హెచ్చరిస్తలేరు ఈ రోజు ఎన్నికలు ప్రవ హెచ్చరిస్తలేరు ప్రవ్వా ఓ దేవా ఆచారబద్ధంగా జీవిస్తున్నారు మతపరంగా జీవిస్తున్నారు అయినా కానీ తెలియని స్థితిలో ఉన్నారు ప్రభావ కనికరించే మనం ప్రార్థిష్టం కృప చూపించినైనా ఆ బిడల కను విప్పి కలిగించండి ఆత్మ నేతలు ఇప్పండి గొప్ప గొప్ప సేవకులు నూతనమైన సేవకులు లేవనెత్త ప్రతి ప్రాంతంలో విజృంభించి ప్రవ్వ మీ శువార్త మేము నైనా మీరు గర్జిస్తున్నారు అసీయంలో నుండి మీ ప్రవ్వ ఎందుకంటే మీ యొక్క స్వరం అరీతిగా ఉంది ప్రవ్వ మీరంతగా ప్రవ్వ మీరు హెచ్చరిస్తున్నారు నాయన కాబట్టి నైనా ఇస్రాయల్ ప్రజలంతా ప్రతిగా పాత నిబన కాలంలో విగహార్థికలు అయిపోయినాయి ఈరోజు చివరి ప్రపంచం అంతా అట్లనే ఉంది ప్రవ్వ వాళ్ళని ఏ రీతిగా మేము హెచ్చరించాలో ప్రేమతో మీ చెంత నడిపించాలా అలాంటి జ్ఞానం అలాంటి ఆత్మ అభిషేకం మాకు అందరికి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని శాసనం పెట్టుకుని ఈ ఆరాధనలో పాల్గొనే ప్రదర్శన శిస్సులు అందరూ మీరు ఆశ్రవదించండి బలపరచండి అభిషేకించండి ఓ దేవ స్వస్థపచ్చండి ప్రతి అనారోగ్యాలు కొట్టివేని ప్రవ్వా సంపమైన స్వస్థ అనుగ్రహించి మీ కొరకు శాసనం పెట్టుకోండి ఇంకెంతమైనంత రాలేదు ఆ కుటుంబాలు కూడా మీరు దీవించి ఆశ్రవదించండి ప్రవ్వ కుటుంబంలో ప్రతి అవసరాల కలి మీరు ఆఖరికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని తలస్తు పరిశుద్ధ నామూ ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధి గొప్పదేవాసయ్య ఇంకా సహాయం నడిపించినందుకు సమయం నడిపే అవకాశం ద్వారా మాట్లాడుతున్నారు తండ్రి ప్రభుత్వం ఈ రీతి గతడ్డారు ఆ రోజుల్లో కాపాడుకుంటావా వారి స్వార్థం కొరకు తిరుగుతున్నారు గోరలు ఎక్కడెక్కడో తప్పిపోతున్నాయి ప్రభావ ఎక్కడెక్కడో పరిగెత్తులే వాక్యం తీయడం అరీ తిరిగి అబద్ధపడుతున్నట్టు తిరిగి మోసపోతున్నాయి ప్రభావం కానీ ప్రభావ కాపర్లు వాటిని ఎప్పుడు గ్రహించలేని చిత్రంన్నారు గొర్రీ పెట్టుకోవడం లాని గొర్రీ ద్వేషించడం వాటిని ఎప్పుడు మించి తలచాహారం తినిపించే అవకాశం వారికి క్షమించండి తండ్రి వారి పాపాలకు వారికి మరొక అవకాశం పంపిస్తున్నాయి ముఖ్యంగా తండ్రి గురించి ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి మేముంటున్న కాలంలో లోగా మనుషుల పిలుస్తుండగా ఆ పిల్లలను ముట్టి స్వస్థపరచండి హాస్పిటల్స్ ఎంటీ చేయకు ప్రయోగిస్తున్నాం హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు మనుషులు అందుకు వారి యొక్క తిరుమల రిలేషన్ విడిచి పెడుతున్నారు మరణాటికి ఇష్టం కనిపియేట్ చేయండి న్యూ ఆర్గన్స్ ఇవ్వండి మనుషులకి న్యూ కిడ్నీస్ ఇవ్వండి న్యూ హార్ట్ ఇవ్వండి న్యూ లివర్స్ ఇవ్వండి స్వస్థపరచండితే సరి స్థితించే బెళ్ళగా తయారు చేయమని ఆటిస్తున్నారు మీరు అక్కడ ప్రకృతం గొప్ప సిద్ధపరచాలా అటువంటి సేవల చేత నడిపించి మళ్ళీ కూడా స్వస్థపరచువ ప్రేమగల మాపర్లు కప్తండి పరిశుద్ధ నాయన రక్షక మేము మేము ఈ చిన్న గుంపుగా కొనుకొని ప్రేయర్ చేసుకోవడానికి అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి వందనాలేస ప్రభా నాయన రక్షక అవునే ఇది కాలం అయితే చెడు కాలం వేసాయ ప్రభా ఎన్నో శ్రమలు ప్రభాయి లోకంలో ప్రభానాయన రక్షక అయినప్పటికీ మీరే మమ్మల్ని కాచి కాపాడి రక్షిస్తున్న విధానాన్ని మట్టి ఉన్న లేని వందనంలో స్తోత్రం రేసయ్య ప్రభానాయన రక్షక మీరే మాకు కూడా నీడగా ఉండండి సయ్య ఏసయ నాయన రక్షక దాన్ని కాపాడండి సార్ గ్రూప్ సభ్యులందరినీ కాపాడండి సార్ అవును మీ గురించి ప్రభా మీ సెలువను మోసి మేము మీ సాక్షులుగా నిలబడిలాగా అనుగ్రహించండి సార్ ఎందరెందరైతే కష్టాలలో నష్టాలలో ఇరుకుల ఇబ్బందులలో బాధపడుతున్నారు వారికి అందరికి అనుగ్రహించండి సార్ ప్రియులను కోల్పోయిన వారు ఉన్నారే సార్ వారికి కాల్సిన మానసిక ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి సార్ దాన్ని మీరే కాచి కాపాడి తీ ఈ కొద్ది వినపములు క్రీస్ చేసిన మంపేట పాపన తునేంగా వేడికు